రూపాటింగ్ ప్లే దిలీ పాట పాడతారు పరిశుద్ధుడా ప్రేమ తండ్రి గొప్ప రాజ్య గొప్ప హిసాయ్ పాలు తండ్రి పొద్దున్నుంచి ఇప్పుడు కాపాడినందుకు నీకు ఎంతో వందలు లెక్కలు ఎనిమిది వందల తండ్రి నీకు ఎంతో వందనలు తండ్రి ప్రభు మరి నానేసే ప్రభా రాబోయేది చాలా చెడ్డగా ఉన్న తండ్రి ప్రభా దానికోసం ఆ ప్రయత్నం తండ్రి నానసే ప్రభా నీ సువార్త అందబడాలి తండ్రి ప్రభా మాకు గొప్ప ప్రభా దాన్ని నెరవేర్చటకు మాకు సహాయంతో ఇచ్చే ప్రభా పర్లోపించాం తండ్రి ప్రభా ఎస మరి ఇంతటి వరకు మేము ప్రకటన వస్తున్నాం తండ్రి ప్రభా ఎస దాంట్లో ఉన్న మర్మాలన్నీ మేము తెలుసుకొచ్చున్నాం తండ్రి ప్రభా నీకు వందనాలు తండ్రి ప్రభా మాకు తెలియపర్చున్నా అంటే నానేసే ప్రభా మేము ఇతరులకు తెలియపరచాలేదండి ప్రభా ఎస్ఐయా ప్రభా మాకు తెలిసినవన్నీ ప్రభావం ఇతరులకు పంచిపెట్టాలే తండ్రి నానేస అదేవిధంగా ప్రభా ఆరాధన సమయంలో ప్రభా మీరు తోడు నీడుగా ఉండేది తండ్రి ప్రభావ అందరూ పార్టిసిపేట్ అయ్యేటట్టు నేర్చుకోవాలండి నానేసే ప్రభాస్ప్రభ ఇంకా మించిపోయింది ఏం లేదు అండి త్వరగా నేర్చుకొని ప్రభా అనేకులకు సువార్థ ప్రకటించి నీచెంతకు చేరాల తండ్రి ప్రభా అందరినీ చేర్చేటట్టు సాయంత్రం ఇచ్చామని కోరుకుంటున్నాను తండ్రి ప్రభా ఎస్ఐయా అదేవిధంగా ప్రభా మరి ఆన్లైన్ ఆన్లైన్ ప్రదర్శన అందరూ రావాలండి ప్రభా మీరు సాయం చేస్తారని మరి ఆరాధనంతా తోడినే ఉంది ప్రభా మరి వాక్యం చెప్తున్న చంద్రశేఖర్ బ్రదని దీవించి ఆస్వాదించండి ప్రభావ ఇంకా మేము ఎన్నో తెలుసుకోవాలండి ప్రభా మీరు సాయం చేస్తారని ఏసుక్రీస్తున్నాను అడిగి పెట్టుకుతున్నాం తండ్రి ఆ మేన్ యూ అన్న ప్రెసిడెంట్ పాడండి ఆ సరే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ ప్రేమ చూపినన్ను పరవశించినాలో మహిమపరతు నిన్ను ఏరు కోరుకున్నావు ప్రేమ చూపినన్ను పరవశించినలో మహిమ పరతు నిన్నే సర్వకృపాని ది నీవు సర్వాధికారి వినివ సత్యవరూపి వినివు ఆరా దింతును నిన్నే సర్వకృపాని ది నీవు సర్వాధికారి వినివ సత్య స్వరూపి వినివ ఆరా నిన్నే నీ ప్రేమ నాలో మధురమయ అది నా ఊహ కందని క్షేమ శిఖరము విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనువులు నీవు చేరితి నిన్నే విరిగిన మనసుతో దన లేదే నా మనవులు నీవు హృదయము నిండిన గానం నను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవు చెరుగని దివ్య రూపం హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతమునాలో నీవే చెరుగని దివ్య రూపం ఇది నీ బా बहु बन्दाला अनुबन्दमा तेजो विराजा स्तुति महिमलुनीके ना येसु राजा आराधना नीके तेजो विराजा स्तुति महिमलुनीके ना येसु राजा ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నాఊహ కందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నాఊహ కందని క్షేమ ప్రతి పదములో జీవమునివే నా ప్రతి అడుగులో విజయమునీవే నా ప్రతిపదములో జీవమునివే నా ప్రతి అడుగులో విజయమునీవే ఎన్నడు విడువని ప్రేమాని నిను చేరే క్షణము రాధ నీడగణతో నిలిచి నీ కృపయే నాకు చాలును ఎన్నడు విడువని ప్రేమ నిను చేరే క్షణము రాధా నీడగనతో నిలిచే నీ కృపయే నాకు చాలును ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమ తేజో విరాజా స్థుతి మహిమలు నీకే నాయరాజా తేజో ీకే తేజోరాజా స్తులు నాయ ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ హేమ శిఖరము నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి నీ సింహాసనమును నను చేర్చుటకు శిలువను మోయుట నేర్పించితివి కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు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 ఆరాధన నీకే తేజోవిరాజా స్తు నీకే నాయసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నావు కందని క్షేమ శిఖరము ఏరి కోరుకున్నావు ప్రేమ చూపినన్ను పరవశించినలో మహిమపరతు నిన్నే ఏరి కోరుకున్నావు ప్రేమ చూపినన్ను పరవశించిన మహిమపరసు నిన్నే సర్వకృపాని ది నీవు సర్వాధికారి వినివు సత్య స్వరూపి వినివు ఆరాధింతును నిన్నే సర్వకృపానిది నీవు సర్వాధికారి వినివు సత్య స్వరూపి వినివే ఆరాధింతును నిన్నే స్తుతి సింహాసనా సినుడా నా ఆరాధనకు పాత్రుడా స్తి సింహాస నాసిడానకు పాత్రుడా నివేగా నా దైవము యుగ యుగాలు నా దైవము యుగ యుగాలు నేపాడేదన్ స్తు సింహాసనాసీనుడా ఆరాధనకు పాత్రుడా నా వేదనలు నా శోధనలు లోకుల సాయం తలచి నా నా శోదనలు లోకుల సాయం తలచి నీ కోస్తమే నీ కృప కోస్తమే నీకో కోసమే నీ కృప కోసమే నీ సముఖములో నిలిచానయ్యా ఈసయ్యా నీ ఆత్మతో నింపుమయ్యా నీ సముఖములో నిలిచానయ్యా ఈసయ్యా నీ ఆత్మతో నింపుమయ్యా స్థుతి సింహాసనాశీనుడా నా ఆరాధనకు పాత్రుడా స్థుతి సింహాసనాశీనుడా నా ఆరాధనకు పాత్రుడా నీ సేవలోనే తరించాలని నీధరికి ఆత్మలను నడిపించాలని నీ సేవలోనే తరించాలని నీధరికి ఆత్మలను నడిపించాలని నీ కోస్తమే నీ కృప కోసమే నీ కోస్తమే నీ కృప కోసమే నీ నీడలో నిలిచానయ్యా ఏ సయ్యా నిశక్తితో నింపుమయ్యా నీ నీడలో నిలిచానయ్యా నా ఏసయ్యా నిశక్తితో నింపుమయ్యా స్తి <speaking> సింహాసనా <in Hebrew> <speaking in Hebrew> <speaking in Hebrew> నా ఆరాధనకు పాత్రుడా స్థుతి సింహాస నాశీనుడా నా ఆరాధనకు పాత్రుడా నా ఆశయముతో నా కోరికతో నా గురి నీ వని పరుగిడు చుంటిని నా ఆశయముతో నా కోరికతో నా గురి నీ పరు ిడుచుంటిని నీకోసమే నీ కృప కోసమే నీకోసమే నీ కృప కోసమే నీ వెలుగులో నిలిచానయ్యా ఏసయ్యా నీ మహిమతో నింపుమయ్యా నీ వెలుగులో నిలిచానయ్యా నా ఏసయ్యా నీ మహిమతో నింపుమయ్యా స్తుతి స్తి సింహాసనా నా ఆరాధనక పాత్రుడా స్తి సింహాసనాశీనుడా నా ఆరాధన కు పాత్రుడా నివేగా నా దైవము యుగ యుగాలు నే పాడేదన్ నివేగా నా దైవము యుగ యుగాలు పాడేదన్ స్తి సింహాసనా రాజేశ్వర ఫస్ట్ దుర్వగు తండ్రి ఏసు ప్రభు మీకేస్తుల స్తోత్రాలు ఈ ఉదయం నుంచి ఇంత కాచి కాపాడి సురక్షితంగా సమయాన్ని ఇంటికి తీసుకొచ్చి మీకు వందరా అనేకమైన పనులలో మీరు వాళ్ళు నడిపించినారు విజయం అనుకరించినారు తండ్రి దాన్ని మీకు ఎంతో వదనాలు ప్రభావ ఈ సాయంత్రం సమయం ప్రభు మీ యొక్క వాక్యాన్ని గ్రహణానికి మేము తండ్రి ఎందుకంటే ప్రభావ మీరు ఎక్కడ లేరు మీ వాక్యంలోనే ఉన్నారు నైనా మేము ఎక్కడ వెతుకుతలేం మిమ్మల్ని ప్రభావ అనేకలు అనేక ప్రాంతాలలో అనేకమైన విషయాలలో వెతుకుతా ఉన్నారు తండ్రి ఇంటికి కలిసి వ్యవస్థ కానీ ప్రభావ మేము ఎక్కడికి వెళ్తలేము ఎక్కడికి వెతుకుతలేం మిమ్మల్ని తప్ప మీ వాక్యంలో తప్ప కాబట్టి నైనా మాతను మాట్లాడే గొప్ప దేవుడు అని ఈ సాయంత్రం సన్న మాత్రను మాట్లాడండి ఆదరణ దేండి అవును ప్రభావ మా జీవితాలలో ఎక్కడెక్కడ మేము తప్పిపోతాము అవి చూపించండి ముఖ్యంగా ప్రభు ఎక్కడెక్కడ మా జీవితాలలో చీకటి ఉందో అక్కడ మీ వెలుగుని ప్రసరింపజేయండి అవును ప్రభా వెలుగు కలగానే ప్రభా చీకటి పారిపోయింది అయినా అవును జీవం వచ్చింది ప్రభు మా జీవితాలలో ఎక్కడెక్కడ జీవం లేదో సంపూర్ణమైన జీవం సంప్రద్ధి గల జీవం ఇస్తాను నేను వాగ్దానం చేసిన మా శరీరాల్లో ఎక్కడ చీకటి ఉందో అక్కడ సమృద్ధి గల జీవం అనుగ్రహించండి వెలుగును అనుగ్రహించండి మా ఉద్యోగ స్థలాలలో మా కుటుంబాలలో ఆర్థిక స్థితి తండ్రి వ్యక్తిగతంగా ప్రతి జీవితము ప్రతి ఒక్కరి జీవితాలలో తండ్రి మీరు అద్భుత కార్యాలయం చెల్లిగించి ఆ ప్రభు మీ కొరకు సాక్ష్యాలను మీ యొక్క కృప మ మాకు అందరికీ కనగరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నేను ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలోని వాక్యాలను మేము బహుదీర్ఘంగా జరిస్తుండగా మీరే సహాయకులు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆ ముగింపు దశకు వస్తున్నాం అయినా మీ సాయం మాకు అనుగ్రహించండి తండ్రి మీరు ఎంతకాలం వీటిని తీసుకెళ్తారో అవన్నింటిని మేము విని నేర్చుకొని మేము కూడా ప్రకటించాలన్నట్లు అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అన్నీ నడిపించమని యేసు క్రీస్తు పరుషుతున్నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె మనం కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయాన్ని దీర్ఘంగా ఎందుకంటే ఆరు వందలు ఆరు వందల సంఖ్య ఈ యొక్క అయితే మనం అనేక పర్యాయం ఆధారపూర్వకంగా వీటిని చూసినాము అది ఆరు వందల అరవై ఆరు సంవత్సరాల క్రితము ఉన్న ఆ యొక్క ప్రాచీన పత్రికలలో ఆరు వందల కానీ తర్జుమాలో ఆరు వచ్చింది కానీ ఇంగ్లీష్లో చూస్తే మటుకు నేను చూపించిన కూడా మీకు అది ఆరు వందల అరవై ఆరు కాదు అది సిక్స్ హండ్రెడ్ త్రీ స్కోర్ అండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చారు ఇంగ్లీష్లో అయితే ఈరోజు కూడా దాన్ని అట్లా చదవరు బైబుల్ అనేమో త్రీ సిక్స్ అండ్ సిక్స్ అని వీళ్ళు దాన్ని సిక్స్ హండ్రెడ్ ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు సిక్స్ హండ్రెడ్ అంటే సిక్స్ హండ్రెడ్ అర్థం త్రీ స్కోర్ అంటే ట్వంటీ ట్వంటీ ట్వంటీ సిక్స్టీ అన్నట్టు సిక్స్ హండ్రెడ్ అంటే సిక్స్ అన్నట్టు తర్వాత అండ్ అనే పదం అక్కడ దాని తర్వాత సిక్స్ ఉంది కాబట్టి రెండు సంఖ్యలు ఒక సంఖ్య కాదనేది నేను మీకు అనేక పర్యాలు చూపించిన తర్వాత నేను విన్నాను ఆ రికార్డింగ్స్ విన్నాను ఎడిటింగ్ చేసినప్పుడు నాయిస్ తీసినప్పుడు వాల్యూమ్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని వాల్యూమ్ బూస్ట్ చేసి హయ్యర్ లెవెల్స్ వాల్యూమ్ ఆటో గెయిన్స్ చేసి ఇవన్నీ క్లియర్గా ఎందుకంటే ఒక తరం భవిష్యత్తులో వినబోతున్నారు వీటన్నిటినీ వాక్యాలని నేను జాగ్రత్తగా యూట్యూబ్లో కూడా పెడతాను కొంతకాలానికి ఎప్పుడైనా అయితే నాకు తెలియదు ఎప్పుడైతే నేను ప్రామిస్ చేస్తానని మీకు కానీ ఒక రోజు మటుకు ఇవన్నీ యూట్యూబ్లోకి పోతాయి రికార్డింగ్స్ వచ్చినాలతో పాటు రెఫరెన్సెస్తో పాటు చూసుకోవడానికి అట్లా పోతా పోతా కూడా వినుకుంటూ పోవచ్చు అన్న కార్లల్లో కానీ ఇంటర్నెట్లో అవకాశం ఉంటే ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొని వినుకుంటూ పోవచ్చు లేకుంటే వాటిని డౌన్లోడ్ చేసుకొని పెన్ డ్రైవ్లో కూడా వినుకుంటూ పోవచ్చు ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరికైనా టైం ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎన్ని పనులు చేస్తాము రెండున్నర గంటలు కనీసము ప్రార్థనలు ఉంటాం తక్కిన తక్కిన ఒక గంట రెండు ఇరవై గంటలు ఎనిమిది గంటలు పనిచేస్తాం తక్కిన గంటలు కుటుంబాలను తీసుకోవడము నిద్రపోవాలా ఇవన్నీ తీసుకుంటా ఉంటాం కానీ కంపల్సరీ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ప్రార్థనలో ఉంటాం ఎందుకంటే అది ఓ రీతిలో చెప్పొచ్చు దశమ భాగం అనుకోవచ్చు మీరు లేక దేవుని సన్నిధిలో సమయం గడపవచ్చు ఆయన తన జీవితాన్ని మనకు అనుగ్రహించినాడు నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వలేవా రెండున్నర గంటలు రోజుకి నువ్వు ఎక్కువనే వాడుకుంటావు నీ కొరకు నీ టైం మళ్ళీ కొరకు ఒక గంట రెండున్నర గంటలు ఎందుకు వాడలేని స్థితిలో ఉంటామో బాధ అనిపిస్తుంది Because Pratana Gandhama 13th or 15th verse 11, here is wisdom, he that hath understanding, let him count the number of the beast, for it is the number of a man. That is why I can read the Gatham. There is a man who is a man who is a man. There is a man who is a man who is a man. The English language is used. The number of the beast, for it is the number of man. This man who is a man who is a man who is a man. మనుషుని యొక్క సంఖ్య కాబట్టి మీరు కౌంట్ చేయొచ్చు అని చెప్తుంది అయితే లెక్కించమన్నప్పుడు ఇప్పుడు అది ఇంతకుముందు కూడా నేను ఒకటే సంఖ్య అయితే ఎట్లా లెక్కిస్తారు ఒక సంఖ్యని ఎట్లా లెక్కించగలం మనం అది అసాధ్యం కదా ఒక సంఖ్యని ఎవరు లెక్కించలేరు అదొకటే లెక్కించాలంటే దాన్ని గుణించాలా లేకుంటే ఒక దాని నుంచి ఒకటి తీసేయాలా ఏదో ఒక చేయాలా కానీ ఒకటే సంఖ్య అంటే ఎట్లా లెక్క దానికి ఇంకొక సంఖ్య ఉంటే లెక్క చేయొచ్చు ఏమన్నా కాబట్టి దేవుడు బహుతేటగా అక్కడ దాన్ని మన కొరకు రాసిపెట్టిండసారి చూడండి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము లాస్ట్ వచ్చినాం బుద్ధి గలవాడు ఏపథ్యం కావచ్చు బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము కాబట్టి బుద్ధులేని కలికలు వీటిని చేయలేరు ఎన్ని గొప్పజనం కదా వాళ్ళు బుద్ధులేని కనికలు గొప్పజనం వాళ్ళు చేయలేరు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా చేయలేరు వీటిని అట్లా తుడిచేసుకుని వెళ్ళిపోతూ ఉంటున్నట్టు చదివేసి చదవలేదా అంటే ఖచ్చితంగా చదువుతారు ఈ వాక్యం ఎన్నో సార్లు చదివింటారు బైబిల్ కానీ అట్లా తుడిచేసుకుని వెళ్ళిపోతుంటారు ఎందుకంటే వాటిని నేర్చుకోవాలన్న ఆశ వాళ్ళకు మనమే రెచ్చగొడతా ఉంటాం ఇవి నేర్చుకోండి నేర్చుకోకపోతే మీకు జీవం ఉండదు కాబట్టి ఈ బుద్ధి గలవాడు బుద్ధి గల కనికత సాధ్యుం ఆ మృగం యొక్క సంఖ్యను లెక్కింపరేమో ఎందుకు అది ఒక మనిషిని సంఖ్యే ఈ మృగం యొక్క సంఖ్య కూడా మనుషుని సంఖ్య అంటున్నాడు అంటే మనిషి మృగంతో పోల్చబడింది అని చెప్తుంది ఇక్కడ మనిషి మృగంతో పోల్చబడి దేవుడు మనిషిని మానవునిగా తయారు వాడు మృగంలాగా మారినట్టు చివరికి అని చెప్తుంది ఇవాడు అయితే అక్కడ చివరికి చెప్పటికి ఆ సంఖ్య ఆరు అని తెలుగులో తర్జుమా చేయబడింది కానీ ఆరు అని ఇంకో జగ రాయబడింది అయితే ఇందులో జ్ఞానము కలదు కాబట్టి జ్ఞానం మీకు జ్ఞానము కావాలంటే ఈ పద్దెనిమిదవ వచనంలో ఉన్న ఆ యొక్క సంఖ్యని లెక్కించాల నిజంగా పరశుధాత్మ అభిషేకం ఉండి బుద్ధిగలకి కన్యకలాగా ఉంటే ఎందుకంటే పరుశుధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యాలు నడిపిస్తాడు కాబట్టి బుద్ధిగల వారికే సత్యం తెలుసు బుద్ధి వారికి సత్యం తెలియదు అన్నట్టు అందుకు వాళ్ళు ఎట్టుపడితేటట్టు గాలికి ఎగురుతూ ఉంటున్నట్టు మనం అట్లా కాదు బుద్ధిగలవాడు పరశుధాత్మ అభిషేకం పొందుకున్నవాడు కాబట్టి సత్యాన్ని అన్వేషిస్తూ అందులోని దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటాడు నెమ్మరు ఉంటాడు వారం వారం దాన్ని ధ్యానిస్తూ ఉంటాడు ఏవి కొన్ని సమాచారం ఇప్పుడు కాదు నైన్టీన్ సెవెన్ ఆ ప్రాంతం నుంచి ఈ వాక్యాలని ఏది ఈ ఎన్నో పుస్తకాలు చదివిన నేను ఒకటి కాదు రెండు కాదు పుస్తకాలు చదివిన ఇప్పుడు కూడా చదువుతా పుస్తకాలు బట్ అర్థమైపోతుంది ఇది ర్యాప్చర్ కల్ట్ వారి పుస్తకం అని అప్పుడు పక్కకు పెట్టేస్తుందాన్ని కానీ మనలాంటి వాళ్ళు ఇటువంటి సత్యాన్ని వాళ్ళు ఎవరన్నా రాసిన వాళ్ళు ఖచ్చితంగా వాటిని చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను నేను కాబట్టి ఇంగ్లీష్లో తప్ప ఇది నీకు తెలుగులో ఎప్పటికి కూడా అర్థం కాదు ఎందుకంటే ఇంగ్లీష్లో ఏముందంటే సిక్స్ హండ్రెడ్ త్రీ స్కోర్ అండ్ సిక్స్ అని ఉంది అంటే సిక్స్ హండ్రెడ్ ఒక సంఖ్య తర్వాత సిక్స్ ఇంకొక సంఖ్య రెండు సంఖ్యలు ఉన్నాయి అక్కడ కాబట్టి ఇప్పుడు నాకు అది క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి సునాయాసంగా ఉంటుంది లెక్కించడం సునాయాసంగా ఉంటుంది అయితే మన వస్తే నేను చూడండి రెవల్యూషన్స్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ చాప్టర్ థర్టీన్ వర్స్ ఎయిటీన్ హియర్ ఈజ్ విజమ్ హీ దట్ హ్యాథ్ అండర్స్టాండింగ్ లెట్ హిమ్ కౌంట్ ద నంబర్ ఆఫ్ ద బిస్ట్ ఫార్ It is the number of a man. And his number is 600 and 3 score. 600, 3 score and 6. 600, 3 score and 6. 3 score and 6. 660. Then 6. That's how it is. So, 6. The first is 600, 3 score and 660. I have been reading this book. I have read this book. I have read it. కౌంట్ అనేది కూడా చూపించిన పోయిన వారముంగ్ నంబర్స్ నుంచి కౌంట్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ లో సెఫీజో ఫైవ్ ఎయిట్ సిక్స్ పేపుల్స్ అంటే చిన్న చిన్న రాళ్ళు తో లెక్కలు కట్టేటోళ్ళు కాబట్టి రాళ్ల లెక్కలో రాళ్లతో లెక్కించము అని అర్థం కౌంట్ అంటే తర్వాత సంఖ్య సంఖ్య అంటే నంబర్ ఇంగ్లీష్ లో ఇది మృగం యొక్క సంఖ్య మానవం ఇది మానవ మనిషి యొక్క సంఖ్య సంఖ్య అంటే stronger 706 arithmos from 142 a number as reckoned up number kaabati oka sanket sankya ate oka number ani cheptundi leka oka sanket ane polustunnaru ante mathematics lo oka sakya ani cheptundi adi brugamu 2342 lemundante dearian diminutive from the same as 2339 2339 ledatte a dangerous animal undi kaabati maru telusu bahu భయంకరమైంది బహు క్రూరమైంది అని అర్థం అయితే దాని లో మటుకు వెనమస్ అండ్ రాసి స్ట్రాంగ్ జేమ్ స్ట్రాంగ్ వంద సంవత్సరాలకి తమ్ముంది ఈ స్టోరీ అంటే ఈ మృగము వెనమస్ అంటే విషపూరితమైన మృగము అని చెప్తున్నాడు చెప్పండి విషపూరితమైన మృగం ఏది తర్పం తప్ప తర్వాత క్రూరమైంది అని అంటే మృగము అంటే భయంకరమైన జీవి తర్వాత విషపూరితమైన క్రూరమైన భృగము అని ఉంది స్ట్రాంగ్ లో అయితే మనకు తెలుసు గొప్పజనానికి ఇద్దరు శత్రువులు ఒకటి సర్పములు రెండవది తేళ్ళు ఆ రెండు శత్రువుల నుంచి లాక్డౌన్ రావడమే ఉపజనం యొక్క బాధ్యత ఎక్కడ వినరు ఎక్కడ చెప్పబడదు వాక్యాలు హండ్రెడ్ పర్సెంట్ అది కానీ మనకు ప్రభు చూపిస్తుంది వీటన్నిటిని అందుకు ఎందుకు అంటే ప్రవచన వనము మన సం మన ఉంది కాబట్టి ప్రవచన వరాలు లేని వారికి అర్థం కావు మనం ఆ వారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ప్రభువు మనకి చూపిస్తున్నాడు ఎందుకు అంటే సంఘక్షేమం కొరకు ఇతరుల పాహోబుల కొరకు ఇవన్నీ నువ్వు వారికి చూపిస్తే వారి జీవితంలో సమాధానం వస్తుంది వారి జీవితంలో మార్పు వస్తుంది సంపూర్ణంగా ప్రభు కొరకు సమర్పించుకోగలనన్నట్టు అయితే ట్వంటీ త్రీ థర్టీ నైన్లో ఏముందంటే తెరాక్ ఫ్రమ్ ధేర్ ఎ వైల్డ్ యానిమల్ యాజ్ గేమ్ హింగ్ అంటే వేటాడడం అని ఉంది ఇక్కడ వేటడం ఉమాన రీతిగా నాశనము అని కూడా ఉచ్చు అంటే పక్షులను పట్టే ఉచ్చు అంటారు చూసేటరా నెట్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో ట్రాప్ అంటారు ఇంగ్లీష్ లో ట్రాప్ కాబట్టి ఈ మృగము ట్రాప్ కూడా పెడుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం ఇస్తుంది అవి పొంచి ఉంటాయి మీకు తెలుసు సింహం పొంచి ఉంటుంది కదా పొదలలో ఆ పక్కగా గడి అది పశువులు గొర్రెను మేకను లేక జింకను ఆవు ఏదో ఒకటి మేస్తా ఇది పొదలకు వెళ్ళిపోయి ఒక్కసారి పడుతుంది అన్నట్టు తర్వాత హంటింగ్ అని హంటింగ్ అంటే ఏంటంటే ఎక్కడ దొరుకుతారు వీళ్ళు ఎక్కడ దొరుకుతారని పరిగెత్తుతా ఉంటారు అన్నట్టు ఈ గుంపులు ఈ మృగాలు మనుషులను పట్టుకోవడానికి పరిగెత్తా ఉంటాయి అన్నట్టు ఆ మనుషులు ఎవరంటే మీకు గురించి తర్వాత ఇది మానవుని యొక్క సంఖ్య మనిషి యొక్క సంఖ్య అంటే స్ట్రాంగ్స్ లో ట్రిపుల్ అంటే ఆంథ్రపోజ్ ఫ్రమ్ ఫోర్ అండ్ ఓపిఎస్ ద్రమ్ త్రీ సెవెన్ జీరో జీరో అంటే మానవుని యొక్క ముఖము అనుంది ఇక్కడ మ్యాన్ ఫేస్ ఒక కాబట్టి ఒక మనిషి అంటే మనం అర్థం చేసుకోవాలా ఒక గ్రూప్ అన్న ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక సంబంధించింది మానవ వ్యవస్థకు సంబంధించింది అన్నట్టు కాబట్టి మనుషులకి సంబంధించింది అని అర్థం చేసుకోవాలా ఏ మ్యాన్ అంటే తర్వాత ఫోర్ త్రీ ఫైవ్ లో ఏముందంటే అండ్ ఇండివిజువల్ మేల్ అని ఉంది ఫెలో అని ఉంది హస్బెండ్ కాబట్టి ఇది మనుషులకి సంబంధించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది తర్వాత అదే వచ్చినాల్లో ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ త్రీ స్కోర్ అండ్ సిక్స్కి సంబంధించిన స్ట్రాంగ్ నెంబర్స్ చదువుతున్నా సిక్స్ హండ్రెడ్ త్రీ స్కోర్ అండ్ సిక్స్ దీనికి స్ట్రాంగ్ నెంబర్స్ ఫైవ్ ఫైవ్ అంటే ఆ గ్రీక్ పదాలు ఇక్కడ కై జై స్టిక్మా ద ట్వంటీ సెకండ్ ఫోర్టీన్త్ అండ్ అండ్ ఆబ్సలిట్ లెటర్ ఫోర్ సెవెన్ ఫోర్ ఆఫ్ ద గ్రీక్ అల్ఫాబెట్ యూజ్డ్ యాజ్ నంబర్స్ డినోటింగ్ రెస్పెక్టివ్లీ ఇప్పుడు చూడండి ఏంది ఆ నెంబర్స్ ఒకటేమో సిక్స్ హండ్రెడ్ ఇంకోటి ఏమో అన్ని రకరకాలుగా విభజిస్తున్నారు అయితే సిక్స్ హండ్రెడ్ త్రీ స్కోర్ అంటే అర్థం ఏంటంటే సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అని అర్థం సిక్స్ హండ్రెడ్ త్రీ స్కోర్ అంటే సిక్స్ అండ్ సిక్స్టీ అండ్ సిక్స్టీ అంటే ఆరుని వేరు పరుస్తుంది అన్నట్టు అంటే రెండు రెండు సంఖ్యలో అన్నట్టు ఫోర్ సెవెన్ ఫోర్ టూలో ప్రైమరీ స్టిజ్ టు స్టిక్ టు ఎమ్ మార్క్ అంటే ఒక గుర్తు వేయడం అన్నట్టు కాల్చి గుర్తు వేస్తారు పశువులకి ఆడు ఊర్లల్లో ఇప్పుడు మటుకు ప్లాస్టిక్ ట్యాక్స్ వేస్తున్నారు దానికి అదేమంటాము సమ్ మెమరీ చిప్ కూడా ఉంటుంది దాంట్లో ఆ చెవుకి వేసేస్తారా ఆ పశువుకి సీల్ సీల్ సీల్ ఉంటది కమ్మలాగా ఉంటది కమ్మలాగా ఉంటది అయితే దాంట్లో చిప్ ఉంటుంది అది ఎక్కడ కూడా తెలుస్తుంది అన్నట్టు ఈ కంప్యూటర్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇంటర్నెట్ ద్వారా అది ఏ ఎంత దూరంలో ఉంది కూడా చెప్పేస్తుంది అటువంటి టెక్నాలజీ వాడంటారు ఇప్పుడు అయితే ఇది ఈ గుర్తు మనం పోయిన వరకు కూడా చూసినాము ఎవరి వస్తువుల మీద వాడు గుర్తులు వేసుకుంటాడు నేను ఇప్పుడు ఆఫీస్ వల్ల కూడా చూస్తూ ఉంటాను ఆఫీస్ వల్ల కూడా ఏం చేస్తారంటే ఆఫీస్ వస్తువులుంటే ఆ వస్తువు మీద నంబర్ ఇస్తారు ఇది పలాని వస్తువు పలాని ఆఫీస్లో పలాని డిపార్ట్మెంట్కి సంబంధించింది అని అట్లా ప్రతి చిన్న వస్తువు మీద నంబర్ ఇస్తారు అన్నట్టు గుర్తించడానికి గుర్తుపెట్టుకోడానికి కాబట్టి అట్లనే ఈ యొక్క మృగం యొక్క గుర్తు వేస్తున్నాడు మనిషి యొక్క గుర్తు అని కాబట్టి ఈ మనిషి యొక్క మృగము కాబట్టి ఈ మనిషి లేక ఈ యొక్క ఈ లోకంలో కొందరికి వీటిని ముద్ర వేస్తుంది ఆ కొందరు ఎవరు అనేది నేను మరి వెరీ కొంచెం సేపట్లో మీకు చూపిస్తాను కానీ మొదటిదిగా ఈ సంఖ్య ఎవరిదో వాళ్ళకే అగుతుంటది విషయం మటుకు ఒక క్లూ ఇస్తాను మీకు ఈ సంఖ్య ఎవరిని సూచిస్తుందో వాళ్ళకు సంబంధించిందే వాళ్ళకే ఉంటుంది ముద్ర కానీ సంబంధం లేని వారికి ఉంటుంది ముద్ర ఉదాహరణకి లక్ష మందికి ఏ ముద్రలు ఉండవు ఎందుకంటే వాళ్ళు పశుద్ధ ఆత్మ చేత ఎప్పుడో కాబట్టి వాళ్ళకి ఇంకా వేరే ముద్రలు అవసరం ఉండవు కానీ ఈ యొక్క సర్పాంబులు తేళ్లకే ఈ రెండు ముద్రలు ఉంటాయి అన్నట్టు ఏంటంటే ముద్రలు చూపిస్తే ఇప్పుడు చూడండి సిక్స్ అండ్ సిక్స్ స్ట్రాంగ్ నంబర్స్లో సిక్స్ సిక్స్టీ అంటే స్ట్రాంగ్ నంబర్స్లో సిక్స్ సిక్స్టీకి రెఫరెన్స్ నెంబర్ ఏముందంటే ఎఫ్ఏ ఫ్రమ్ సిక్స్ ఈ సిక్స్ సిక్స్టీకి మీనింగ్ ఏంటంటే బుస కొట్టుట అని ఉంది అస్ ఆర్ అదర్ వెనమస్ సర్పెట్ విషపూరితమైన సర్పము అనుంది ఇక్కడ లేక వైపర్ అనుంది వైపర్ అంటే ఏమంటారు తెలుగులో బహు బహు విషపూరితమైన సర్పం పాము కాటి ఇప్పుడు మనకి చాలా క్లియర్గా దొరుకుతుంది ఈ సూచన ఆరు అంటే సర్పంలు అని అర్థం ఆరు అంటే సర్పంలకు సంబంధించింది కాబట్టి ఈ ముద్ర వేసుకున్న వాళ్ళు సర్పంల సర్మ సంతానము అని కూడా చెప్పొచ్చు మనం తర్వాత స్ట్రాంగ్ నంబర్స్ కంటిన్యూ చేస్తుంటే సిక్స్ ఫిఫ్టీ నైన్లో ఏముందంటే ప్రాపర్లీ మీనింగ్ టు బ్రీత్ ప్రాబర్లీ బ్రీత్ దట్ ఈస్ నథింగ్ అంటే ఇవి లెక్కింపబడలేదు అన్నట్టు దేవుని ఈ సర్పంలో లెక్కింపబడలేదు అన్నట్టు సిక్స్ స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా అయితే వీళ్ళందరూ ఎవరు అనేసి నేను చాలా మన బూరల తీర్పు కాలంలో వీటన్నిటిని నేను ఆరు ఇళ్ళలో ఒక గుంపు వాళ్ళు విన్నారు వీటిని ఒక గుంపు వాళ్ళు పోగొట్టుకున్నారు అవకాశాలు వాళ్ళకి ఇది తిరిగి వచ్చింది మీకు అంతే విషయ గ్రంథము ముప్పై అధ్యాయం మొదటి వచ్చిన పున చూపిస్తాం అనుకున్నాం కానీ ఇది నేను మీకు టైం సరిపోలేదు అప్పటికే లేట్ అయిపోయింది మనకి టైం మ్యాక్సిమం టైం టెన్ థర్టీ దాటి మనం చేయలేము వీటిని ఎందుకంటే ఇతర పోవాలా మార్నింగ్ లేసి అగేన్ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళాలా స్కూల్స్కి వెళ్ళాలా పిల్లలకి కాబట్టి మ్యాక్సిమం టైం టెన్ కాబట్టి ఎక్కువ మటుకు మనం ఈ ఆన్లైన్లో వాక్యానికే స్పెండ్ చేస్తాము పాటలు తక్కువ పాడుకోవచ్చు ప్రేయర్స్ తక్కువ చేసుకోవచ్చు ఎందుకంటే పర్సనల్ ప్రేయర్స్ చేసుకోండి ఎక్కువ ఎన్ని వరకు చూపించిన ప్రతి ఒక్కరికి ఒక రహస్య స్థలం ఉండాలి ఈ రహస్య స్థలంలో పోయి నువ్వు ప్రార్థన చేసుకోవాలంటాడు దేవుడు చేసేప్పుడు ప్రతి ఒక్కరు వారి రహస్య స్థలాలు ఉండాలా రహస్య స్థలం అంటే గుహలకు పోయి చేసుకోమని చెప్తా లేను లేక ఎక్కడో నాస్క చేసుకోమని నీకంటూ ఒక ప్రార్థనా స్థలం అంటూ ఉండాల డిస్టర్బెన్సెస్ ఉంటుంది రహస్యం అంటే ఎవరు నేను డిస్టర్బ్ చెయ్యరు కాబట్టి నా రహస్య స్థలం ఏంటంటే ఉదయం నేసి ఇంటి మీదకి పోతాను ఎందుకంటే అక్కడ నాకు ఎవరు సరే ఇంట్లో ఎవరు లేకుంటే ఏం చేస్తానంటే మెయిన్ హాల్లో ఒక సోఫా దగ్గర కింద మోకాలుండి ప్రార్థన చేసుకుంటాను సోఫా ఈ మెయిన్ హాల్లో ఎవరన్నా కూర్చున్నారనుకో బెడ్రూమ్ లక్ వెళ్ళిపోయి ఒక స్థలంలో కూర్చుంటారు సైలెంట్ ఉంటుంది అక్కడ కానీ ఆ కిటికీ పక్కన పక్కింటి వాళ్ళ వరండ అది విపరీతంగా ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు అరుస్తూ ఉంటారు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు ఇతరు ముగ్గురు మొబైల్ ఫోన్స్లో పాటలు పెడతా ఉంటారు అదే అంతా వింత అనిపిస్తుంటుంది కానీ తెలుసు అని చూసి వెసిన పడకుండా నేను ఎన్నిసార్లు వాక్య కాబట్టి నేను వాళ్ళ గురించి తప్పు లెక్క పెట్టండి నేనే కాన్సన్ట్రేషన్ చేసి ప్రార్థన చేస్తుంటాను కానీ ఆ శబ్దాలు ఆ పాటలు కొంచెం డిస్టర్బింగ్ ఉంటాయి కాబట్టి మన ఒక రహస్య స్థలం అంటూ ప్రార్థన కోరిక ఏం లేస్తావా ఒకప్పుడు నేను పాతింట్లో ఉన్నప్పుడు మధ్య రాత్రి లేచి ప్రార్థన చేసుకునేటట్టు ఎందుకంటే అందరు నిద్రపోతారు అప్పుడు ఫ్రీ టైం ఉంటుంది అప్పుడు ప్రార్థన చేసుకొని మెల్లి కొన్నిసార్లు వన్ ఓ క్లాక్ అయ్యింది వేసుకున్నప్పుడు ప్రార్థన నిద్రపోయేట తర్వాత మీకు ఎప్పుడన్నా మధ్య నిద్ర రాకపోతే తెలవడలేసి బ్రదర్ నాకు నిద్ర బ్రదర్ ఏమైంది ప్రార్థన చేయండి అడగకండి బహుశా దేవుడు మీకు ఒక మంచి అవకాశం ఇస్తుండేమో ఆ టైంలో ఎక్కువసేపు ప్రార్థనలు గడపమని దాన్ని అట్లా వాడుకోండి నిదరు ఎప్పుడు వస్తుంది అలసిపోతనే వస్తుంది కదా మీరు అలసిపోతారు లేదన్నట్టు నిద్ర రావట్లేదంటే కొందరు డిన్నర్ అయినాక వాకింగ్ పోతారు లాంగ్ వాకింగ్ వాకింగ్ వచ్చినాక కలిసిపోతారు నిద్ర అవుతారు ఇంకో సీక్రెట్ కూడా ఉంది చల్లనీళ్ళతో స్నానం చేస్తే ఊరికనే నిద్ర వస్తారు సైంటిఫిక్గా అందుకే నిద్ర రాకపోతే చల్లనీళ్ళతో మొక్కలు కడుక్కొని మొహం కడుకొని కాళ్ళు చేతులు బాగా కడుక్కొని నీళ్ళని ఒక గ్లాస్ నీళ్ళు తాగితే త్వరగా నిద్ర వస్తారు ఇంకొక సైంటిఫిక్ ట్రిక్ కూడా ఉంది ఈ చెవి వెనక భాగంన ఒక గుంత లాగుంటుంది ఎముక తర్వాత అందులో కొంతసేపు అట్లా ప్రెస్ చేసి విడిచిపెట్టేస్తే ఊరికనే నిద్ర వస్తుంది చాలా ఉంది ట్రిక్స్ నిద్రపోవడానికి కానీ నిద్రపోకుండా ప్రార్థన చేయడానికి నేను ట్రిక్స్ చెప్తున్నా వాటికి ప్రాధాన్యత ఇవ్వడం కాదు మనం నిద్రపోవాల శరీరానికి అవసరం నిద్ర ఎందుకంటే నిద్రపోతేనే బాడీ రిపేర్ చేసుకుంటుంది ఎన్ని మందులు వేసుకున్నా రిపేర్ కావు ఎంత బలమైన ఆహారం పొందుకున్న రిపేర్ కావు ఓని నిద్రతోనే నీ బాడీలోని అవయవాలని రిపేర్ అవుతూ ఉంటుంది మార్నింగ్ ఎయిట్ నైన్ వరకు నిద్రపోవద్దు బైబుల్ వాక్యం సూచిస్తున్న రీతిగా తెల్లవారే లేచి మనం ప్రార్థనలో సమయం పడాల కాబట్టి సర్పములకు సంబంధించిన విషయాలు ఇప్పుడు నేను చూపిస్తున్నా యేష గ్రంథము ముప్పై నాలుగవ మొదటి వర్షం నుంచి ఇది ప్రపంచానికి సాదృశ్యం ఇది అంటే మొత్తం దేశాలకు సంబంధించింది నయతకు వచ్చి వినుడి జను జనములారా చెవియొగి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయును గనుక వినుడుగాక అని చెప్తున్నాడు తర్వాత రెండో వచ్చిన చూడండి ఇప్పుడు యహవ కోపము సమస్త జనుల మీదకి వచ్చి చిన్నది సమస్త జనులు అంటే ఒక చిన్న కుంపని కాదు సమస్త జనులు వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చి కాబట్టి దేశాలకి ఎన్నో సైన్యాలు ఉండొచ్చు ఎంత మంది ఉన్నా కానీ ఆయన కోపము ఆయన క్రోధము వారిని శపించి వదకు అప్పగించను కాబట్టి శపించబడ్డవారు వీళ్ళు అనర్థం మీకు తెలుసు సాతానుడు శించబడ్డవాడని తర్వాత సర్పములు కూడా తేళ్లు కూడా శపించబడ్డాయని మీకు తెలుసు ఎందుకే జక్రగా ఎన్నిసార్లు మీకు చూపించిన పదమూడవ ధ్యాయం అనుకుంటా కదా దేశంలోని రెండు భాగంలో వారు తెగబడి చ తెగవేయబడి చత్తురు మూడో భాగంలో నేను అగ్నిలో బంగారం వలే వెండి వలే వారిని బయటికి తీసుకొస్తా అంటాడు కానీ మొదటి రెండు భాగంలో మటుకు శాశ్వతంగా తెగవేయబడి చేస్తారు కనెక్షన్స్ లేకుండా తెగవేయబడమంటే వాళ్ళకి ఏ కనెక్షన్ ఉండదు అన్నట్టు దేనితో కూడా కనెక్షన్ ఉండదు అన్నట్టు శాశ్వతంగా వాళ్ళు తెగవేయబడతారు అయితే కూడవచ్చు వారిలో చంపబడిన వారు బయట వేయబడెదరు వారి శవములు కంపు వారి రక్తం కొండలు కరిగిపోవును కాబట్టి ఎంతగా చనిపోతారన్న విషయం ఇక్కడికి జ్ఞాపకం చేయబడుతుంది లో ఆకాశ సైన్యమంతయుణించు ఇది మీకు అర్థం కావాలి కదా ఆకాశ సైన్యం అంటే ఎవరం కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టపడును ఒక సంబంధించిన విషయం ఇది ద్రాక్షవల్లి నుండి ఆకువాడి రాలినట్లు అంజురపు చెట్టు నుండి వాడి నుండి వాటి సైన్యమంతయు రాలిపోవును కాబట్టి ద్రాక్షవల్లి అంజురపు చెట్టు దేవుని బిడలకే సాదృశ్యం సగం సత్యం సగం అబద్ధం ఉన్న వారే ఎందుకు రాలిపోతారు అంటే వారి ఆకులలో జీవం లేదు ఏసుప్రంలో నాటినంత నాటి ఫలిస్తాం నా నుండి వేరుగా ఉంటే ఫలించలేరు అంటాడు కాబట్టి వీళ్ళు వేరుగా ఉండే గుంపు అన్నట్టు దేవుని బిడ్డలే ఆకాశ సైన్యమే ఆకాశవాసలే దానికి క్షీణిస్తారు ఎందుకు క్షీణిస్తారో జీవం పోయింది వాళ్ళలో ఐదవ వచనంలో నిజం నా నా కట్కమ్ మత్తిల్లుడు ఏదో తీర్పు తీర్చటకు నేను చెప్పించిన జనం మీద తీర్పు తీర్చకు అది దిగును దేవుని కట్కమ్మ మనకు తెలుసు తామస గ్రంథాలు ఎన్నిసార్లు చూసినాం బిహెచ్కేలు సంబంధించిన బోధలు చూసినాం మనము కత్తి బయలుదేరింది ఏదో అంటే శారీరకమైన వాళ్ళ వీళ్ళందరూ ఆరవచనంలో యుహోవ ఖడ్గము రక్తమయమగును అది క్రవ్వు చేత కపబడును ఎవరపిల్ల రక్తము చేతను పొట్టేళ్ల మూత్ర గ్రంథల మీదు క్రవ్వు చేతను కపబడును ఎనగా ఓస్రాలో యుహోవ బలి జరిగించను ఏదో దేశంలో ఆయన మహా సంహారం చేయను కాబట్టి మీకు ఇవ్వి అర్థం కావాలా ఎందుకు బలి దేవుడే చేస్తాడట బలి దాని తర్వాత ఏదో దేశం ఏదోము దేశం దేనికి సంబంధించింది ఏషావుకి సంబంధించింది ఏషావు దేశంలో మహా సంహారము మహా సంహారం అంటే గొప్ప సంఖ్యలో మనుషులని సంహరించడం బోస్రా అనే ప్రాంతంలో కూడా ఆయన బలి జరిగిస్తున్నాడు బోస్రాలో బలి పశువులు ఏదోములో బలి పశువులు ఈ రెండు గుంపుల గురించి మనం బహుదీర్ఘంగా ధ్యానించినాం గతంలో అయితే ఇప్పుడు కొంచెం క్రిందికి వెళ్ళే కొద్ది మీకు అవి మరియు విశదీకరించబడతామంటే చూడండి ఏడవ వచనంలో వాటితో కూడా కురుపోతులను వృషభములు కోడెలను దిగిపోచున్నవి ఏదో మీల భూమి రక్తంతో నానుచున్నది వారి మన్ను గురువుతో బలిసి ఉన్నది తర్వాత ఈ గురు ఈ పశువులకు సంబంధించినవి ఇవన్నీ నేను బహుదీర్ఘంగా అక్కడ విశదీకరించిన ఇప్పుడు ఆన్లైన్లో అవన్నీ అంత డీటెయిల్ గా మనం కాబట్టి మీకు అవకాశం ఉంటే ఆ పొరల తీర్పులకు వెళ్ళిపోయినంటే మీకు ఇవన్నీ దొరుకుతా ఉంటాయి తర్వాత ఎనిమిదో వచ్చంలో అది ఎహో ప్రతిదిన చెయ్య దినము చివరి దినం ఎర్పు దినం చేయు ప్రతిదండ సియోను వ్యాజ్యమును కూర్చిన ప్రతీకారం సంవత్సరము కాబట్టి ఇక్కడ దేవుడు వీరిని ఏరీతిగా శిక్షించబోతున్నది విశదీకరించబడుతుంది తొమ్మిదవ ఏదో ముఖాలువలు కీలగును దాని మన్ను గంధకంగా మార్చబడును దాని భూమి దహించి గంధకంగా ఉండును కాబట్టి శారీరకమైన జీవితాలు ఎట్లుంటాయి కని చెప్తున్నాడు పదవ వచంలో అది రెయ్యం బగళ్ళు అజ్ఞాన పొరుగు చావదు వాళ్ళ జీవిత దాంట్లో తయారైతే చివరి అది రేయి బగళ్ళు ఆరక్క ఉండును దాని పోగా నిత్యము లేచును మనము ఎక్కడ చూస్తాము ఐదో బుర్రలు చూస్తాము అగాధముల నుంచి బయటకు రావడం అవన్నీ విడతలే రూపకంగా లేచును అది తరతరములు పాడుగా ఉండు అటు దాని పోగా నిత్యం లేచును అది తరతరములు పాడుగా ఉండు ఎన్నడను ఎవడును దానిలో దానిలో బడి నాటాడు కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితిని సూచిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలా ఇక్కడ ఉన్న గుంపులు ఎవరనేది అర్థం చేసుకుంటే అన్ని సర్పంబులకు సాదృశ్యం అన్న విషయాలు జ్ఞాపకం చేస్తాయి తర్వాత ఎక్కడ సర్పాములు వాళ్ళతో పాటు తేళ్లు కూడా ఉంటాయి ఎందుకంటే తేళ్లు సర్పంల మాటలు పెట్టాయి అన్న విషయం ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం గుడు బాతులను ఏదు పందులను దాన్ని ఆక్రమించును కాబట్టి శారీరకంగా క్రైస్తవ జీవితాన్ని ఈ గుంపులు ఆక్రమించుకుంటాయి తర్వాత గుడ్ల కూబయు కాకియు దానిలో నివసించను ఆ రికార్డింగ్స్ లో వినండి వీటికి సంబంధించిన దీర్ఘంగా నేను చూపించిన అర్థాలు ఆయన తామారు అను కొలనలను. చాచును శూన్యం గుండును పట్టును నీకు తెలుసా ఇది ఏ దేనికి సంబంధించింది గుండు మటప గుండు సంబంధి ఇప్పుడు పన్నెండు అవసరం చూస్తున్నాం చూడండి మటప గుండులో మనం అవన్నీ చూసినాము మటప ఆ వాక్యాలలో దేవుడు తిన్నగా కట్టబడ్డ గోడ మీద నిలబడి మట్టపు గుండును దించేసాడు ఆ దారం పట్టుకుని ఉన్నాడు గుండు దిగిపోయి ఎక్కింది ఆ రెండు గుంపులుగా విభజింపబడ్డాడు చూస్తాం ఒక గుంపు ఇసాకు గుంపు రెండవది ఎరోబాంబు గుంపు రెండు గుంపులు అయితే ఇశాకు గుంపేంది ఎరోబాంబు గుంపేంది మటపు గుండెలు మీకు అవి గుర్తుకొస్తాయి అన్నట్టు కాబట్టి ఆ మట్టపు రికార్డింగ్స్ వినండి మీకు ఈ రెండు గుంపుల గురించి ఉంటుంది అక్కడ మొత్తం వాక్యం ఇశాకు గుంపు ఏంది ఎరోబామ్ సాధారణంగా అయితే యాకబు సంతానం అంట మనం కానీ ఇక్కడ నిస్సాగ సంతనం అని రాయబడింది కాబట్టి మీరు చూసుకోవచ్చు విశదీకరించడానికి లేదు బాగుగా తర్వాత ఎట్లా తయారవుతుంది వారి స్థలాలని చెప్తుండే ఇక్కడ రాజ్యము ప్రకటించడాకు వారి ప్రధానలు అక్కడ లేకపోవుతురు ప్రధాన యాజకులు మీకు తెలుస్తుంది ప్రధాన అన్న కాయప తెలుసు ఏసోకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏస్రోకి మరణానికి వాళ్ళు కారకులు సర్పంలన్నట్టు వాళ్ళు కాబట్టి వీళ్ళు ఎప్పటికి కూడా ఉండాలన్నట్టు శాశ్వతంగా తెగవేయబడి చదురు అక్కడ లేకపోదురు దాని అధిపతులు గతమైపోయిరి కాబట్టి యాజకులు లీడర్స్ అంత గత మాయమైపోతారు అని చెప్తున్నాడు నగరంలో గుళ్ళ చెట్లు దాని దుర్గమ్లలో దురద గుండ్లను గచ్చ గచ్చళ్లను పుట్టును అది అడవి కుక్కలకు నివాస స్థలం గాను సాలగాను ఉండును ఈ కుక్కలు ఈ పుక్కోలకు సంబంధించిన బోధ అక్కడ మీరు చూస్తారు మటపు గుండు దాంట్లో మటపు గుండు కాదవి కుళ్ళ తీర్పులో చూస్తాం పద్నాలుగు అడవి పిల్లలను నక్కలను అచ్చట కలుసుకొను చూడండి అడవి పిల్లలను పిల్లులను అడవి పిల్లులను నక్కలను అచ్చట కలుసుకొను అచ్చట అడవి మేక తన తోటి జంతువును కనుగొనను అచ్చట చువ్వట్ట దిగి విశ్రామ స్థలము చే చూచుకొను తర్వాత చిత్తగూప ూడు కట్టుకొను చిత్తగూప గూడు కట్టుకొనిను అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చొను వాటిని కూర్చును అచ్చటనే తెల్ల గద్దలు తమ జాతి పక్షులతో కూడా కూడుకొడును పిల్లలు పెట్టుకుంటుంది తర్వాత ఇవన్నీ పరిశీలించి చూస్తే ప్రధాన అవసరాలు ఏముందో చూడండి గ్రంథమును పరిశీలించి చదువుకుడు దేవుని వాక్యాన్ని పరిశీలించి చదువుకోండి అని ఇక్కడ ఆ జంతువులలో ఏది లేకయుండదు దేని జతపక్షి దాని యొక్క ఉండక మారదు నా నోటి నుండి వచ్చిన ఆగే ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయను కాబట్టి ఈ పశువులన్నింటినీ జంతువులన్నింటినీ ఆయన నోటి ఊపిరి ద్వారా పోగు చేస్తున్నాడు అని చెప్తున్నాడు బలి స్టార్ట్ కావాల కాబట్టి బలి సిద్ధం చేసిండు మరి ఆ బలికి ఆ బలి పాశం పట్టుకొచ్చేటోళ్ళు ఎవరు వాటిని సంహరించేటోళ్ళు ఎవరు రెండు గుంపులు అవి కాబట్టి దేవుడే ఈ సర్పంలకు తెల్లకి అధికారం ఇస్తున్నాడు గొప్ప జనానికి బుద్ధి చెప్పడానికి కానీ నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను వాళ్ళు చెప్పకముందు నువ్వు చెప్పొచ్చు కదా నువ్వు చెప్తే ప్రేమతో చెప్తే వాడు మార్పు చెందుతాడు కానీ వాడు చెప్పేది ఏంది మరణానికే కదా వాళ్ళు వాళ్ళ చేతికి అప్పగిస్తున్న దేవుడంటే వాళ్ళు మరణం మార్పు తీసుకొని పోతారు ఇవాళ దాన్ని వాటి వాడికి ఎందుకు ఇవాళ నువ్వు అవకాశం సర్పంలో తెల్లకి కానీ గొప్ప జనం అంతా వాడి చేతికి బానిసలాగా తేళ్లు వారిని వేటాడి పట్టుకొచ్చి ప్రధాన యాజకులకు అప్పగిస్తారు ఇవన్నీ కొంతకాలం కిందట ధీరంగా చూపించాం ఇక్కడ నేను కొంచెం శ్లోకమను కిందకి వెళ్ళే కొద్ది వస్తా అంటే మాస్టర్ చూడండి పదిహేడు వర్షంలో అవి రావాలని ఆయన చీట్లు వేసాను ఆశ్చర్యం చూడండి అక్కడ మనం చూస్తాం ఎవరు మన ప్రభు శిల మీద ఉన్నప్పుడు కింద చీట్లు ఆయన వస్త్రం కొరకు కాబట్టి తేళ్ళని దేవుడు పిలిపిస్తున్నాడు చీట్లు వేసేటట్లు ఎవడికి ఏం దొరకాలా ఈ గొప్ప జనం దగ్గర గొప్ప జనం యొక్క ఆశలన్నీ వారి సంపాదన అంతా వీళ్ళు దోచుకుంటారన్న విషయం వ్యాపందిస్తాడు ఆయన కొలను చేత పట్టుకొని వాటికి ఆ దేశంను పంచిపెట్టును ఆశ్చర్యం ఉంది వాళ్ళు అంటే కూడా మటపు గుండే ఆశ్చర్యం అవి రావాలని చీట్లు వేశాను ఆయన కొలను చేత పట్టుకొని వాటికి ఆ దేశంను పంచిపెట్టును అవి నిత్యము దాన్ని ఆక్రమించుకొను యుగయోములు దానిలో నివసించను ఇవి కొన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి అట్లా ఉన్నాయి గుంపులు కానీ అవి చివరికి ముగింపే దశకి మనం వచ్చేసాం అవి మన కాలంలో ఇవన్నీ ముగించబోతున్నాయి అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో చెప్పబడ్డ ఈ ఆరు అనే పదంని కరెక్ట్ కాదని మీకు నేను ఆరు వందల అరవై ఒకటి ఆరు అనేది ఒక సంఖ్య అయితే ఆరు ఇంకొక సంఖ్య కాబట్టిేషా గ్రంథాలను చెప్పుకునే కొన్ని వాక్యాలు చూపిస్తా యేష గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఏషా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పన్నెండవచనంలో ఒక వాక్యాన్ని మనం చూపిస్తున్నాం కాబట్టి ఈ గుంపులు ఎట్లా మాయమైపోతాయి అన్న విషయం విప్పించిన సర్పములు తేళ్ళు నీతో కలహించి వారిని నీవు వెతుకుతువు కానీ వారిని కనుగొనలేకపోదువు నీతో యుద్ధం చేయు మాయమైపోదురు అభావులు కాబట్టి అది బహు ఆశ్చర్యంగా ఉంది వాక్యం కాబట్టి ఆ గుంపుల చివరికి ఉండవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినట్టు దేవుడు మనకి అభావులు అవుతారంటే ఎన్నటికి గుర్తింపు పొందని ఎప్పటికీ జ్ఞాపకానికి రానన్నట్టు థింగ్ ఆఫ్ నాట్ ఇంగ్లీష్లో అంటే ఎన్నటికి ఇంకా వాళ్ళు ఉండరు అన్న అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అన్నట్టు వీళ్ళు తెగవబెట్టి వస్తారు తర్వాత ఎన్నటికి వాళ్ళు జ్ఞాపకానికి రారు అని కూడా చెప్తుంది స్ట్రాంగ్ నెంబర్ సిక్స్ ఫైవ్ తర్వాత ఇర్మియా గ్రంథంలోని ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు హిర్మియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయం ఇర్మియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన లెక్కలేని వారే వీళ్ళు ఎట్లుంటారని చెప్తుంటే ఇప్పుడు లెక్కలేని వారే విడతల కన్నా విస్త కాబట్టి రోట గ్రంథల మన ఐదవ బూరకి ఆ విడతలన్నీ బయటికి రావడం ఆ గాధ కొలుమిల నుంచి విడతలు బయటికి రావడం పొగ రూపకంగా వాటికి అవి మనుషులు అన్న విషయాన్ని ఈ ఇరవై మూడవ వర్షం జ్ఞాపకం చేస్తుంది లెక్కలేని వారే విడతల కన్నా విస్తరించరు చోర శక్యము కాని ఆమె అరణ్యమును నరికి వేదురు ఆమె అంటే సంఘం గొప్ప జనం గొప్ప జనం యొక్క అరణ్యములను నరికి వేస్తారు సంపాదన అంతా పోగొట్టుకుంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు వాళ్ళు లెక్కలేని వారని చెప్తుంది అంటే లెక్క మీరు చెప్పండి లెక్కలేనివారు అంటే వాళ్ళు లెక్క ప్రకృతి సాధనం చూస్తే విపరీతమైన సంఖ్య అని చెప్తారు కానీ లెక్క లేనివారంటే లెక్కింపబడలేరు అన్నట్టు వీళ్ళకి ఒక లెక్క అనేది లేదు అన్నట్టు వీళ్ళని ఎవరు లెక్కించారు గుర్తించారు అని చెప్తుంది స్ట్రాంగ్ నంబర్స్ త్రీ సిక్స్ అంటే టు బి నథింగ్ ఆర్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తుంది అది ఇప్పుడు రెండవ సంఖ్య ఆరుకి సంబంధించిన విషయాన్ని కొన్ని చూపిస్తే మీకు లేదు ఆరు అంటే స్ట్రాంగ్ నంబర్స్లో అబాద్ అని ప్రాపర్లీ టు వాండర్ అవే అంటే తరలిపోవడం దేవుడి నుంచి తరలిపోయిన వాళ్ళు అన్నట్టు విషయం ఏది తర్వాత లూజ్ వన్ సెల్ఫ్ అని బై ఇంప్లికేషన్ టు పెరిష్ లేక నిత్య నాశనానికి అని రాయబడింది ఇక్కడ డెస్ట్రాయ్ బ్రేక్ డెస్ట్రాయ్ కాస్ట్ టు మేక్ ఆర్ పెరిష్ నాశనం కావడం నశించిపోవడం అని ఉంది ఇక్కడ వాటి ఆరు అంటే నశించిపోయేవారు అని చెప్తుంది తర్వాత లూజ్ వన్ సెల్ఫ్ అంటే డిస్కనెక్ట్ అయిపోయిన వాళ్ళు లేక తెగిపోయినవారు అని కూడా చెప్తుంది లూజ్ వన్ సెల్ఫ్ అంటే తెగిపోయిన వారు లేక ప్రభు నుంచి బహు దూరంగా వెళ్ళిపోయిన వారు అని చెప్తుంది అయితే యూహన్ సువార్తలో మనం కొంతకాలం కిందట విషయాలు చూసినాం కూడా యోహాను సువార్తలో ఏమని అంటే పదిహేడవ అధ్యాయంలో ఎవరు యేసు ప్రభు శిష్యులలో తెగిపోయిన వారు కంప్లీట్గా విడిచిపెట్టబడ్డవారు అంటే మనకు తెలుసు ఈశ్వర్ యోగ యోధ గురించి అతని గురించి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి పదిహేడవ అధ్యాయం పన్నెండవచనం పదిహేడు పన్నెండులో మన ప్రభు తండ్రితో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమని చూడండి నేను వారి యొద్ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడుతీని చెప్పండి తండ్రికి నామముందా బైబుల్ అంతటా చెప్పండి ఎక్కడ ఉందా తండ్రికి నామం వాళ్ళే మన ప్రభు ప్రార్థన చేస్తుండట్ల నేను వారి యొక్క ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడుతీని వాత చూస్తాము ఎక్కడ తండ్రికి పేరు నువ్వు కనిపించదు మనకి మరి ఆ నామంలో ఎట్లా కాపాడగలిగిస్తున్నాడు చెప్పండి అంటే నువ్వు ఇచ్చిన నామము ఏసుక్రీస్తునామం అనేటిద ఆయన ప్రార్థనలో కనిపిస్తుంది మనకి నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడను నశింపలేదు కాబట్టి ఆరు అంటే నశించిపోయేవాడు అని అర్థం ఇస్కర్ యోత్ యూత ఎట్లయితే నశించిపోయిందో మంది శిష్యులలో అట్లనే ఇది ఒక నశించిపోయే గుంపు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నట్టు లేఖనం నెరవేర కాబట్టి ఆడ నశించిపోయే పని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ కదా లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు ఇది బహు ఇంపార్టెంట్ పదం నాశనపుత్రుడు కాబట్టి యోత్ యుద్ధ నాశనపుత్రుడు ఇంగ్లీష్లో సన్ ఆఫ్ పెరిటీషన్ అని ఉంది నాశనపుత్రుడు అంటే లేఖనం నెరవేర కాబట్టి నాకు అనుగ్రహించిన వారిలో నేను ఎవరిని ఒక నాశనపుత్రుని తప్ప అని చెప్తున్నాడు ఒక నాశన పురుషుడిని తప్ప నేను ఎవరిని వారిలో ఎవరిను నశింపలేదు అంటే ఇస్కర్యోత్త నశించిపోయిండు అని వాక్యం చెప్తుంది బహు తీటగా ఆశ్చర్యం కదా కాబట్టి నాశన నాశనపుత్రుడు నాశనం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో పెరిటీషన్ అని ఉంది సిక్స్ డబల్ టూ అపో అపో అపోలోమి అనుంది అపోలోమి Apo, APOLUMI from 575 and the base of 3639. To destroy fully, reflexively, to perish or lose. That means, Sampoonga Naashnamu Cheesethi. That vision is a gap-combed. That means, Sampoonga Naashnamu Cheesethi. What is the name? That is also a little bit. A little bit. A little bit. A little bit. Peridition is a nation. Aptolumi. James Strong's step 3. Aptolumi. అంటే 622 సిక్స్ ట్వంటీ టూలో టు ఫుల్లీ అంటే సంపూర్ణంగా నిర్మూలించడం నాశనం చేసి నిర్మూలించడం అని చెప్తుంది వాక్యం అయితే ఈ అపలూమి అనే పదము మీరు ఎవరన్నా వినిటరా నేను చూపించిన ఒక రోజు గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో చూస్తాం ఈ అపలూమి అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి ఒకసారి పట్టణ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదవ బోరకు సంబంధించిన బోధ ఇది ఇవన్నీ గుర్తు చేసుకోవాలా చక చక చక మీ ఫింగర్ తీసు అవి వాటిని విశీకరించిన ఆల్రెడీ నేను దృష్టిని పేరు రాజు లేక తేళ్ల మీద రాజు తేళ్లకు రాజు అని అర్థం దూత వాటిపైన రాజుగా ఉన్నాడు వేటిపైన తేళ్ల మీద పైన చదువుతాం మనం తేళ్లకు సంబంధించిన పోతే లేక మిడతలు లాగుండా తేళ్లకు సంబంధించిన పోదు ఫిబ్రవరి భాషలో చూడసారి ఆ ఎట్లా గుర్తు చేస్తే ఎట్లా వాటిని విస్తీకరించాడు ఏడవర్షం నుంచి ఆ మిడతల రూపములు యుద్ధంలోకి సిద్ధపడిన గుర్రములను పోలినవి బంగారం వల్ల మెరుగు కిరీటం వంటివి వాటి తలల మీద ఉండేను వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి వాటి తేళ్లు మనుషులని చెప్తుంది తర్వాత స్త్రీల తల వెంటుకల వంటి వెంటుకలు వాటికి ఉండేను అంటే వీళ్ళు సంఘానికి సాదృశ్యం సంఘంలో ఉన్న వాళ్ళని వాటి పండ్లు సింహపు కూరల వండులే ఉండేను మిడతల పండ్లు అట్లున్నాయని చెప్తున్నాడు సింహం అంటే తర్వాత ఇనుప మైమరువులు వంటి మైమరువులు వాటికి ఉండేది వీటన్నికి సంబంధించిన అర్ధాలు ఎప్పుడో చూపించినా తర్వాత వాటి రెక్కల ధ్వని యుద్ధం నాకు పరిగెత్తున్నట్టు ఇస్తారా మనకు గుర్రాముల రది ధ్వని వాళ్ళు ఉండేదంటే తేడ్లు గుర్రాములు అని చెప్తుంది ఇక్కడ వాటిలో మనకి వీటిని నేర్పుతా ఉన్నాడు చిన్నపిల్లలకు నేర్పినట్లు తేడ్లు మిడతలు గుర్రాలు ఒకటే ఇవి స్త్రీకి సంబంధించినవి సంఘానికి సంబంధించినవి తర్వాత మనుషులకు సంబంధించినవి మనుషుల ముఖములు ఇవి మనుషులు అని చెప్తున్నాడు తర్వాత పదో ఈ మిడతలు ఎట్లున్నాయంట తేళ్లతో తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లను వాటికి ఉండేది కాబట్టి మిడతలు తేళ్లు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఈ తేళ్లు ఏం చేస్తాయంటే వాటి తోకలతో మనుషులకు హాని చేయటకు వాటికి అధికారం ఉండేది ఎవరిచ్చిన అధికారం ప్రతి అధికారం పైనుంచి రావాలంటాడు కదా పావులు ఎప్పటికైనా ఈ లోకంలో ఏ అధికారం కావాలన్నా దేవుడి నుంచి రావాల్సిందే అధికారం కానీ ముఖ్యంగా నేను ఇక్కడ మీకు చూపించాల్సింది పదకొండవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ శాతంలో హెబ్రి భాషలో అబ్ అబ్దోను భాషలో అపోలియన్ కాబట్టి అప్లోమి అనే పదము అపోలియన్ నుంచి వచ్చిందని చెప్పడానికి మీకు చూపిస్తుంది ఈ వాక్యం కాబట్టి సైతాను అనుచరులకు సంబంధించింది సైతాను అనుచరులు ఎవరు అంటే తేళ్లు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది ఆరు అనే సంఖ్య తేళ్లకు సంబంధించింది అని బహుతేటగా ఇప్పుడు చూపిస్తుంది మనకి వాక్యం రెండవ త్రిసో రాష్ట్ర పత్రికలో చూద్దాం ఒక రెండవ తెలిసిన రాసిన పత్రిక నాశన మా నాశన పుత్రునికి సంబంధించిన మొదటిది రెండవ తెలిసిన రాసిన పత్రిక మొదట అధ్యాయము ఐదవ వచ్చా నుంచి మూడవ వచ్చిన ఐదులో మూడు ఐదు ఎక్కడ ఐదవ అధ్యాయం లేదుగా రెండవ అధ్యాయంలో ఐదో ఐదవ వచ్చినంలో నేను ఇంకనూ మీ యద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీరు జ్ఞాపకం చేసి జ్ఞాపకం లేదా అని ఐదవ వచ్చినంలో మూడవ వచ్చి మొదట భ్రష్టత్వం సంభవించి నాశిన పాతుడుగు పాడు పాపపురుషుడు బయలుదేరితేనే గాని ఆ దినం రాదనంటే నాశన పుత్రుడు అని ఉన్న ధర్మ విరుద్ధ పురుషుడు మూడో వచ్చింది వచ్చింది ఏదన్నా మూడో వచ్చిందన్న మొదట బ్రసత్వము సంభవించి నాశన పాతుడుగు పాడు బయలుదేరితేనే గాని ఆ దినము రాదు ఏది దేవుడు ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకునొచ్చు తాను దేవుడు నన్ను నని తన్ను కనబరుచుకునొచ్చు కావులేవు ఇప్పుడు నేను కొని చూపిస్తే ఈ వాక్యాలు ధ్యానించిన వాక్యాలు కాబట్టి మనకేం కొరత కాదు అది మొదటిదిగా పౌలు దీన్ని ఆత్మలో తెలుసుకున్నాడు తెలుసుకొని దాన్ని జాగ్రత్తగా తెలుసుకు సంఘం మోసపోకుండా అనేసి వాళ్ళ కొరకు రాసిడు మొదటి ప్రశ్నలో సహోదరులరా ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వల్ల నేను మాట వల్ల నేను మా ఎద్దు నుండి వచ్చిందని చెప్పిన పత్రికల వల్ల నేను మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వల్లనని అని చెప్తున్నాడు మీరు డిస్టర్బ్ కావద్దు చెంచల మనసు అంటే షేక్ కావద్దు అంటున్నాడు షేక్ కావద్దు అని చెప్తున్నాడు అక్కడ మూడో ప్రశ్నలు చూడండి మొదట భ్రష్టత్వము సంభవించాలా యేసు ముందు అక్కడికి ముందు మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు నాశన కుమారుడు అక్కడ కదా నాశన పుత్రుడు నుంచింది ఈశ్వర్యోతి యుధకు సంబంధించి ఆ పుత్రుడే నాశనపుత్రుని సంబంధించింది ఈశ్వర్ యోతి కాలం అయిపోయింది కానీ ఈశ్వర్ ఆత్మ ఇంకా ఈ లోకంలో చెప్తాడు అయితే భ్రష్టత్వం సంభవించాలా అంటే అవి విశ్వాసం మొత్తం పోవాలి లోకంలో తర్వాత నాశన పాత్రుడు పాపపురుషుడు బయలుపడితేనే కాని ఆ దినం అయితే ఈ నాశన పాత్రుడగు పాప చాలా మంది అంత్యక్రీస్తు అంటాడు కానీ మనకు తెలుసు అంత్యక్రిస్తు అనేవాడు ఒక్కడు కాదు అది రాక్షర్ కల్ట్ బోధకులు ఒక్కడని చంపుతుంది మనకు తెలుసు అనేక మంది అంత్యక్రీస్తులు మీ నుంచి ముందునే బయలుదేరని చెప్పింది యువహాను భక్తుడు తన పత్రికలలో కాబట్టి ఈ ప్రపంచం అంతా అంత్యక్రీస్తుకి ఈ వ్యవస్థ మొత్తం అంత్యక్రీస్తుకి బిజినెస్ పాలిటిక్స్ గవర్నమెంట్ అంతా అంత్యక్రిస్తుకి సంబంధించింది అవన్నీ దేవుడికి విరుద్ధంగా ఉన్నాయి ఈ లోకాన్ని సక్రమంగా పరిపాలించండి రా అంటే దాని విరుద్ధంగా వాళ్ళ స్వార్థం వరకు పరిపాలించుకుంటున్నారు మనుషులు అంత భయంకరంగా చేసుకున్నారు దాన్ని ఆ విషయాన్ని మనకి ఎక్కడ జ్ఞాపకం చేస్తూ కాబట్టి ఇప్పుడు చూడండి మూడవ వచనంలో మొదట భ్రస్టం సంభవించి నాశనపాత్రమ పురుషుడు బయట పడితేనే గాని ఆ దినం రాదు వచనం నుంచి ఏది దేవుడు ఏది పూజింపబడిన దానిని అంతటినీ ఎదిరించచ్చు అంటే సత్యాన్ని ఎదిరించే వాళ్ళనట్లు కంతటికి పైగా వాడు తాన్ను తానే హెచ్చించుకొనొచ్చు తాను దేవుడిని తాను కనపరుచుకొనొచ్చు దేవుని ఆలయంలో కూర్చుంటును కనుక ఏ విధంగా నేను ఎవరినూ మేమును వసపరచ అని చెప్తున్నాడు పాప తర్వాత నాశన ఇంగ్లీష్ లో మనకు బహుతాయి సన్ ఆఫ్ పెరిడిషన్ ఉంది తెలుగులో పోయింది అది పాప సన్ ఆఫ్ పెరిడిషన్ నాశన పాత్రుడు తర్వాత దేవునికి విరుద్ధంగా వీడు దేవుని మందిరంలోనే కూర్చుంటున్నాడు అని చెప్తుంది దేవుడు మందిరంలో కూర్చున్నట్లు వీడు దేవుని మందిరంలో కూర్చుంటుండు ఈ విషయమే నేను మీకు చూపిస్తాను దీర్ఘంగా దేవుని మందిరంలో దేవుడిలాగా కూర్చుంటాడు అంటే దేవుడి లోపలి కదా దేవుని ఆలయంలో కూర్చుంటుండు వీడు దేవుని ఆలయం చాలా మంది అనుకుంటారు అంటే ఈశాల్పదులో మందిరం కడతారు కదా ఇప్పుడు ఇంటర్నెట్లో చాలా నడుస్తుంది హంగామా మూడవ టెంపుల్ కట్టబోతురు తరంలో అనేష్ కానీ తెలుసు అది పనికిరాంది అనేష్ ఏస్ప్రో వచ్చి వెళ్ళిపోయినాక ఏ టెంపుల్స్ పనికిరావు ఎందుకంటే పాతవి గతించి సమస్తం కృతమైనవి కాబట్టి కొంచెం సేపట్లో నేను వాక్యాన్ని ముగించేస్తున్నా కాబట్టి దేవుని ఆలయంలో కూర్చున్నాడు వాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు తను కళ్ళు గలవాడు వీటిని చూడగలడు చెవులు గలవాడు వీటిని అర్థం చేసుకోగలడు ఎందుకంటే బుద్ధిమంతుడు తప్ప ఎవడు వీటిని ఎందుకంటే ఆరు అంటే గుసలు లేక విషపూరితమైన జీవి అంటే సర్పంనికి సంబంధించింది ఆరు అనే సంఖ్య మటుకు తేళ్లకు సంబంధించింది పాప పురుషుడికి సంబంధించింది ఇస్కర్ యోత్ యువతకు సంబంధించింది ఎట్లయితే ప్రభు పక్కనే ఉంటూ దానిని కాటేసిండో దాన్ని అప్పగించిండో అట్లనే భవిష్యత్తులో జరగబోతుంది అని నేను చూపించిన బురల తీర్పులో మతపరమైన జీవితం భయంకరంగా ఉంటుంది అన్న విషయానికి ఎవరు కాబట్టి ఎవడని మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని నేను ఎందుకు హెచ్చరిస్తుండే ఇవి గ్రహిస్తేనే కదా నీకు మోసం అనేది నేను క్యాప్చర్ కల్ట్ బోధకులు ఏం చెప్తారంటే అంత్యక్రీస్తున్న వాడిని నిజంగానే వస్తాడు ఇసలిపేదలు మూడవ మందిరం కట్టుకుంటారు కట్టుకున్నప్పుడు వీడు దాని లోపల పోయి పందిని బలి అర్పిస్తాడు అప్పుడు మనుషులు గుర్తిస్తాడు అప్పుడు అంత్యముఖం వస్తుంది అని అటువంటిది ఒక్క వాక్యం లేదు బైబిల్లా కానీ ప్రతి ర్యాప్చర్ చర్చలు ఈ బోధలు ప్రతి సంఘంలో ఇవే బోధలు అవి ఎక్కడికి తెచ్చుకోరా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు కానీ మనం ఎంత వెతుకుతా ఉంటాము ఎక్కడి నుంచి వస్తుంది అనేది అంత్యక్రీస్తు అనేది ఒక వ్యవస్థ అని మనకి పరుగు చూపించింది అదొక యుగ దేవత యుగము ఈ యుగానికి సంబంధించింది అంత్యక్రిస్తు అనేది ఒక మనిషి కాదు ఈ యుగ దేవత యుగానికి సంబంధించింది ఒక వ్యవస్థకు సంబంధించింది అని చెప్తున్నాడు తర్వాత మనం చూస్తాం ఇప్పుడు ఈ కొలిమి అగాంధ కొలిమి నుంచి బయటకు వచ్చిన ఈ యొక్క విడతలు వాటికి రాజు ఉన్నాడు వాడి పేరు అపోలియా తొమ్మిదవ దేమ పదకొండవ శాతాలు చూస్తున్నాం And they had a king over them. కాబట్టి సర్పములు టేలెక్ మీద రాజ్యంగా రాజులాగా ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు అయితే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు ఎట్టి పరిస్థితిలో ఆ యాజకులతో గుర్తించబడలేదు ఎవరన్నా ఉన్నారా ఈశ్వర్ యువతి యుద్ధ తప్ప ఇంకా ఏ శిష్యుడు కూడా ఆ యాజకులతో సహవాసంగా లేనలేరు వాళ్ళు ఏసుప్రభుతో పాటు ఉన్నారు ఇదొక సూచన లక్షా నలభై నాలుగు వేల మంది గొరిపిల్ల శిష్యులు ప్రభు దగ్గరనే ఉన్నారు ఎప్పుడు కానీ ఈస్కర్యోత్ యూధ ఒక్కడే ఆ యాజకుల దగ్గర పోతున్నాడు ఈశ్వర్ దగ్గర కూర్చుంటున్నాడు వాళ్ళ సహవాసాలు ఉన్నాడు కాబట్టి ఆ సహవాసం ఎంత భయంకరంగా చెడగొట్టింది అనేక పర్యాలే మీకు చూపించిన కానీ ఏ శిష్యుడు కూడా వాళ్ళ నుంచి వాళ్ళని లేడు ఒక ఈస్కర్యోత్ యూధ తప్ప అయితే యువహాన్సు వార్త పదమూడో అధ్యాయంలో ఒక వాక్యాన్ని చూపించేసి ఇక్కడి రోజుకి ముగించేస్తాను పదమూడవ అధ్యాయం యూహాన్సు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఆశ్చర్యమైన విషయం మనం గ్రహించగలం ధ్యానించినమే ఖాతంలో కానీ అంత డీటెయిల్ గా ధ్యానించలేదు దేవుడు మాట్లాడేసులో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి నేను అప్పగించబడబోతున్నాను అని ఆ ఇరవై ఆరో వచనంలో యేసు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఆ ఒక్క మున్ ఒక్క ముంచి సీమోను కుమర ఈస్కర్యోత్ యూధాకి ఇచ్చేది వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాడు ఏసు నీవు చేయిచినది త్వరగా చేయమని వారితో చెప్పగా ఆయ ఆయన ఎందు నిమిత్తం మాత్రంతో అలాగే చెప్పానో అది వారిలో ఎవరికి తెలియదు డబ్బు సంచి యూ యూత యుద్ధ గనుక అండుగపు తమకు కావాల్సిన వాటిని కొనుమని ఏసైన కొనుమని అయినను పిదలికి ఏమైనా ఇమ్మని ఆయనను ఏసు వారితో చెప్పినట్లు అందు కానీ వాళ్ళు ఎవరు ఇది శిష్యులు అయితే నేను జాగ్రత్తగా దీన్ని పరిశీలించిన ఏంటంటే ఇరవై ఆరవ శంలో యేసు నేనొక ముక్క ముంచి నాకు తెలుసు రొట్టె ఆయన ముంచిందంటే ద్రాక్షలో ఆ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యం ఆయన రక్తానికి సాదృశ్యం అని ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్నప్పుడు శిష్యులు దుష్టుడు ఎట్టి పరిధితలు వాళ్ళ ముట్టలేకపోయాడు ఎందుకంటే దుష్టంకి భయం ఏసురావు అంటే అని తెలియదు వాడికి ఈ లోపల పుట్టినక చూసి తెలుసుకున్నాడు వాడు అంతవరకు తెలియదు తండ్రి కుమారుడు రూపానికి ధరించి ఈ లోకంలో పుట్టిన వాడికి వహించలేదు వాడు తండ్రిని చంపేస్తా నేను చంపేసుకుంటా నేను సునీసం అనుకుంటాను వాడు మనకి అర్థం కాలేదు ఇది అసలు వాడి అంతు ఊహ కూడా అంతు పట్టలేదు అది ఇసుక యూద వరకు సైతాను వాడిని ముట్టలేదు ఎప్పుడైతే ప్రభు ఒక రొట్టె ముక్క తుంచి దాంట్లో ముంచి వాడికి ఇచ్చిండో ఇప్పుడే సైతాన్ తింటారు అంటే సైతానికి పర్మిషన్ రావాలంటే ఒక విధానం నేర్పిస్తున్నాడు దేవుడు అంటే మీరు ప్రాక్టీస్ చేయమని నేను చెప్తలేను ఎట్లా ఇస్కర్ యోధ్యూదలకి సైతం దూరిందంటే ఆయన ఇంకా అప్పటికి మరణించలేదు మన ప్రభు ఆయన శరీరము ఆయన రక్తము శిలువ ఎక్కిన ఎక్కక ముందు సిద్ధపడుతుంది శిలువ సిద్ధపడుతుంది ఆ రాత్రి పట్టబడబోతున్నాడు అయితే ఆయన మరణించక ముందు ఆహారము ఇస్కరియోత్ యూధాలకి అడుపులకు పోయినప్పుడు ఏమైందంటే ఆయన పాపంగా మారబోతున్నాడు ఎవరు మన ప్రభు శల మీద లోకంలో మనుషుల పుట్టుక గతంలో భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళందరి పాపంలో ఒక్క శాతం మీద ఆయన మన పాపంగా మారిన అని చేస్తాం రాష్ట్ర పత్రికలో ఆయనలో ఏ పాపం లేదు కానీ మన కొరకు పాపంగా మారిండనుంది వాక్యం పాపం లేదు కానీ పాపంగా మారి కాబట్టి ఇస్కరియోత్ యూధ పాప కాబట్టి ఎప్పుడైతే ఆ ఆయన మరణము ఇంకా మరణించలేదైనా మరణకు ముందు పాపంగా ఉండబోతున్న ఆ శరీరంలోని ముక్కని వాడు తీసుకోవడం వలన వాడికి ఎంటరెన్స్ దారి వచ్చింది సైతానికి ఆ క్షణమే సైతాను వాళ్ళు దూరినట్లు మనం అక్కడ చూడగలుగుతున్నాం లేకపోతే వాడికి అవకాశం లేదు ఎప్పుడైతే ఆ రొట్టె ముక్క తీసుకుంటూ పాపంగా మారిపోయిండు తీసుకొని అప్పుడు సైతాన్ సున్నాయాసంగా ఎంటర్ ఎంటర్ అయిపోయాడు వాళ్ళు ఏమైంది చాలా సమూలంగా నాశనం మనం చూస్తున్నాం యోహాన్సు వార్తలో ఈ యొక్క ఎప్పుడు మనం జ్ఞానిస్తూ ఉంటాం యోహాన్సు వార్త పాదవాధ్యాయము ఆ ఒక్కటిని చూపించేసి ముగించేస్తా వచ్చే వారం దీర్ఘంగా మరికొన్ని చూస్తాం మనము పదవాధ్యాయము పదవచ్చనంలో సైతాన్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ దొంగ దొంగతనమును హత్యను నాశనమును చీటకు వచ్చను మరి దేనికి రాడు కాబట్టి దొంగతనం అయిపోతుంది హత్య ఇక ఎప్పటికీ జ్ఞాపకానికి రాకుండా సైతాన్ చేతిలో పడితే అట తయారవుతుంది అన్నట్టు జీవితం కానీ తగ్గిన శిష్యుల జీవితం ప్రభు చేతులలో సురక్షితంగా ఉంది మన జీవితాలు కూడా ప్రభు చేతులకు సురక్షితంగా ఉంటాయి ఎందుకంటే పురులకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అటువంటి సమృద్ధి గల దేవుడు మనకు అనుగ్రహించాలా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ప్రార్థన చేసుకుంటాము దాని తర్వాత ముద్ర నుదుటి మీద వేసుకోవడం ఏంటి కొందరు మీద తీసుకుంటారంట కొందరు నుదుటి మీద తీసుకుంటాం నుంచి మనం ప్రటంగంధం పదమూడు అధ్యాయం పదహారు పద్దాలు చూస్తాం అదే వచ్చేవారం చూపిస్తాను నృదుటి మీద వేసుకోవడం ఏంది రైట్ హ్యాండ్ మీద వేసుకోవడం అంటే అర్థమైంది దాని తర్వాత త్వరలోనే మనం వీటిని ముగించబోతున్నాం ఈ వాక్యాలన్నీ ముఖ్యంగా ఈ పదమూడవ అధ్యాయాన్ని ముగించబోతున్నాం దాని తర్వాత మనం పద్నాలుగో అధ్యాయానికి ప్రారంభిస్తాం అటువంటి కృపాను పరుగులు మనకు అనుకరించాలని ప్రార్థిస్తాం పరిశుభ్ర వండ్రి మీకు వనరాలైనా ఉదయవాతలు సోతాలు లేసా ఇంతకు మీకు సహాయకులు ఉన్న ఎన్నో విషయాలు మాకు భయపరచడానికి వనరాలను అయినా తరుడి వీటిని గ్రహించి మా హృదయలు భద్రపరచుకొని జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించలేగనా పురుషం కలిగి పౌరుషంగా ఏమి భయపడకుండా ఎవరి విషయాలు భయపడకుండా ధైర్యంగా మేము ముందు పోవాలా భవిష్యత్తులో మీ సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం తండ్రి కానీ ఏమైపోతుందో మా భవిష్యత్తులో మా ఉద్యోగాలు మా జీవితాలను మేము భయపడకుండా ధైర్యంగా ముందు పోవాలా అతడి కృప భాగ్యాన్ని మాకు అందరు కనుగ్రంచి రాత్రి మంచిగా సహపడాలి ప్రార్థిస్తున్నా తండ్రి సమాధానం అందరికి తోడన్